ప్రేర్ చేస్తున్నాం కండి కూసుకొని ప్రారంభించాం స్తోత్రం రోజా పరిశుద్ధురా గొప్ప దేవానికి లెక్కలని వంధనాలని ప్రభావ ప్రభావ వాక్యంధారా మేము మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేసి దేవా మేము ఎట్లా నడుచుకోవాలో మాకు నేర్పించండి ఇస్తే ప్రభావ మీ దేవా మీ సహాయం మాకు దయచేయండి కానీ నీకు ఎంతో బంధనాలైనా మాట్లాడేది మేము కాదు ఇస్తే ప్రభా మీ ఆత్మధర్మము నడిపించండి దేవా మీ కృపలమలందరినీ భద్రపరచుకొని ప్రభానికి ఎంతో బంధనాలు ఈ వాక్యంధారా మేము అందరం నేర్చుకోవాలి మీరు కూర్చున్న ప్రతి బిడ్డ నేర్చుకోవాలని సరి చేసుకోవాలి నడిపిస్తున్నా మొదటి వచ్చిన ఉపదేశము చాలు ఇక్కడ ఏమంటారు అంటే కుమారు లారా ఏమంటారు కుమారు లారా ఎవరన్నాంటారు ఎవరైతే వాకింగ్ చదువుతున్నామో ఎవరైతే వాక్యం చూసుకుంటున్నామో అందరూ కుమారులమంటారు ఎవరంటారు ఈ మాట ఎవరు యేసు ప్రాభు అంటారు ఇంకా ఏసు అంటారంట ఏమంటారు కుమారు లారా కుమారు లారా తండ్రి ఉపదేశం వినుడు మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి నేను నీకు సదుపదేశము చేసేదను అది మనము వివేకము నొందాలంటే అదా వివేకము నొందాలంటే ఎట్లా ఉండాలా దేవుని ద్వారా పొందాలి దేవుడు ఏం చెప్తున్నా వినాలంట ఏమంటున్నారా తండ్రి ఉపదేశము విని మీరు వివేకము నొందినట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశము చేసేదను అదా వివేకం అంటే జ్ఞానం వివేకం అంటే జ్ఞానం ఏ జ్ఞానము దేవుని జ్ఞానం పరలోక జ్ఞానం దేవుని జ్ఞానం ఎందుకంటే బైబుల్ జ్ఞానం ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంది లోక జ్ఞానం మనకు ఉంటుంది ఎట్లయినా లోక జ్ఞానం మనకు తెలుసు కానీ ముఖ్యమైనది జ్ఞానం కావాలి మనకు పరలోక జ్ఞానం దేవుని జ్ఞానం ఇంపార్టెంట్ దేవుని జ్ఞానం ఉంటేనే మనము మన జీవితంలో అభివృద్ధి చెందుతాం దేవుని జ్ఞానం ఉంటేనే మనం ఏం చేస్తామంటే ఇతరుల కోసం ప్రయాసపడతాం మనకు దేవుని జ్ఞానం ఉంటే మనం ఏం చేస్తామంటే దేవుని కలిగిన మనసు దేవుని కలిగిన ప్రేమ అలాంటిది మన లోపల ఉంటుందంట అది ఉన్నదనుకో మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తానుసరంగా నడుస్తాం నా బోధ త్రోసివేయకుడి అలలుయ్య మా బోధ త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుని నా తల్లి దృష్టికి నేను సుఖారుడైన కుమారుని అలలుయ్య ఏసుప్రభు బోధ మనం త్రోసివేయద్దు అంట యేసు బోధ మనం త్రోసి వేయద్దు నా బోధ త్రోసివేయకుడి తర్వాత నా తండ్రికి నేను కుమారుడు నా తండ్రి తల్లికి నేను సుకుమారు అనే యొక్క కుమారుడనై తిని అలా లూయా ఇప్పుడు శోభా సిస్టర్స్ సాక్ష్యం చెప్పింది అలా కొడుకు కోసం ఆమె ఎప్పుడు బాధపడుతుండే ఇంతకుముందు కూడా ఎప్పుడైనా అక్క చెప్పి బాధపడుతుండే కానీ నాకు కూడా ఉంటుండే అయ్యా ఆయన ఎప్పుడు మారతాడు చిన్నపిల్లోడు చిన్నపిల్లో మా అంటే పదిహేను పదహారు ఏళ్ళు ఉంటాడు అదే అంతే మంచి చిన్నపిల్లో కానీ స్టడీస్ యూడీస్ అన్నీ వదిలేసిడు నాకు అప్పుడు అప్పుడు గుర్తున్నప్పుడు అలా ప్రేర్ చేస్తుండే కాబట్టి ఇప్పుడు నాకు అక్క సాక్ష్యం చెప్పినక సంతోషం అనిపించింది దేవుడు ఆయనను కూడా మారుస్తున్నాడు ఏ వారం రెండు వారాలకి మూడు వారాలకి ఒక్కసారి ఇంటికి మామలకు రెస్పెక్ట్ ఇవ్వకపోతుండే మామతో అఫ్ మాట్లాడుతుండే మంచి పిల్లోడుండే కానీ చెడు స్నేహిత్వం వల్ల చెడు స్నేహం వల్ల మొత్తము పాడైపోయింది పిల్లోడు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తల్లి ప్రార్థన విన్నాడు తల్లి చేస్తుంది విన్నాడు తల్లి ప్రార్థన విన్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు ఆయనని ఒక బుద్ధిమంతునిగా తయారు చేసి అలా లుయ్యా కదా ఆయన నాకు చాలు ఏమన్నా నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకు నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకునిము ఏ మాటలు అంట ఆ మాటలు ఏం మాట్లాడుతున్నావు కింద మనం బ్రతుకుతాలేమా ఇప్పుడు బతుకుతున్నా బ్రతుకుతున్నా అందరం బ్రతుకుతున్నాం మనం బ్రతుకుతున్నాం మన పరుగుపూర్వలు బ్రతుకుతున్నాడు దేవుడు నమ్మిన బిడ బతుకుతున్నాడు నమ్మని బీట కూడా మళ్ళీ నా మాటలు గైకుంటే బ్రతుకుతావు అంటే అంటే మనం బతుకుతున్నాం లేదని కాదు కానీ మనం ఆత్మీయంగా ఇంకా స్ట్రాంగ్ అవుతాం ఆయన మాటలు పట్టుకుంటే ఆత్మీయంగా ఇంకా స్ట్రాంగ్ అవుతాం అది చెప్తున్నాం ఆత్మీయమైన వాక్యం ఏంటంటే నా ఆజ్ఞం గైకునేలా నీవు బ్రతుకుతూ జ్ఞానం సంపాదించుకొనము బుద్ధి సంపాదించుకొనము నా నోటి మాటలు మరవకము అలలుయ్యా ఆయన నోటి మాటలు ఇందాక పైన చూస్తున్నాం ఇందాక పైన చూస్తున్నాం తండ్రి ఏం చెప్తున్నావు తండ్రి పోదాం మనం మరవద్దు ఆయన ఉపదేశం వినాలా ఆయన ఉపదేశం ఎట్లా వింటాం బ్రదర్ ఎట్లా వింటాం బైబుల్ దొరికితేనే ఆయన ఏం చెప్తుడు ఆయన మన కోసం తీర్మానించుకునేది ఏంది అసలు ఏది బైబుల్ ఏముంది మనకు ఆ దేవుడే చెప్తాను అన్నమాట ఆయన ఉపదేశం ఎట్లా తెలుస్తుంది అంటే వాక్యం చదువుతుంటే తెలుస్తుంటుంది తర్వాత ఇంకేంది అలూయా విడివగా వండినాడలా కాపాడు పైన ఇందాక చూసుకున్నాము కుమారులారా తండ్రి ఉపదేశం విని మీరు వివేకము అందునట్లు ఆలకించుడి నేను మీకు సదుపదేశం చేసేదాన్ని జ్ఞానం అంటే ఏంది వివేకం అంటే వివేకం అన్నా జ్ఞానం అన్నా ఒకటే ఇక్కడ ఏమంటుండే అదలుయా దాన్ని ప్రేమించిన ఎడల అంటే దేని జ్ఞానం అంటే ఏంది దేవుని దేవుని యొక్క మాటలు మాటలు వాక్యము దేవుని మాటలు వాక్యం అని ప్రేమించాలంటే ఇప్పుడు అక్క నువ్వు మీకు పడుకోండి నీకు చాలా ఇష్టం ఇరవై నాలుగు గంటలు ఆయన కోసం ఆలోచిస్తావు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తావు ఇరవై గంటలు ఆయన ఏం చేస్తుండ తిన్నాడా లేదా ఎందుకు అక్క వాళ్ళ బాబుని అంత ప్రేమిస్తుంది మనం కూడా ఈ వాక్యం అట్లా ప్రేమించాలంట ప్రేమించాడంటే ఏంది వాక్యం ధ్యానించాలా మనం వాక్యంలో వింటుంటాం ఇవాళ ఉంది బైబుల్ రేపు ఉంటుందో ఉండదో కానీ మనం హృదయంలో భద్రపరచుకుంటే కదా ఎప్పుడైనా సరే మనం ధ్యానించవచ్చు బాగులు ఉన్నా లేకపోయినా ఆ వాక్యాన్ని దానించుకుంటూ పోవాలంట వాక్యాన్ని ధ్యానించుడు కాక దాని తర్వాత ఏం చేయాలంటే ముఖ్యమైనది జ్ఞానం సంపాదించుకున్నడం అంటే వాక్యం దానించిన తర్వాత వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి మనకు ముఖ్యమైనది ఏంది ఈ వాక్యం ఎట్లుంది ధ్యానించాలా దాన్ని అనుసరించుకుంటూ నడవనికి ప్రయత్నం చేయాల మనం మనుషులం మనం మనుషులం మన ద్వారా కాదు కానీ దేవునికి సౌరవం సాధ్యం దేవుని ఆత్మ వదుకున్నాం అనుకోండి ఆయన ఆయన ద్వారానే నడిపిసుకుంటాం ఇక్కడ మూడవ అధ్యాయం మూడో అధ్యాయం లేముంది నా కుమారుడా నా ఉపదేశం మరవకము మూడో అధ్యాయం మొదటి వర్షం నా కుమారుడా నా ఉపదేశం మరవకము నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము అది ఏసుప్రభు ఒక ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొన దృశ్యప్రభు ఒక ఆజ్ఞలు హృదయపూర్వకంగా గాయకొనుము యు ఏందంట మనకు దీర్ఘాయు వస్తుందంట ఏశ్వరవు మాటలు మనం విని దాన్ని అనుసరించుకుని నడిస్తే అది దీర్ఘాయుడు సంవత్సరము అలూయా ఏందంట శాంతి నేను ఒక ఒక ఏంటంటే కలిసిన నువ్వు చాలా పెద్ద మనిషి చాలా పెద్ద మనిషి అంటే కంపెనీ పిండి పిండి కంపెనీ ఆశీర్వాద్ ఆటకి మా ఆయన డైరెక్టర్ అట దాని తర్వాత ఇంకో కంపెనీకి డైరెక్టర్ ఇంకో కంపెనీ దాని తర్వాత ఇంకో మూడు నాలుగు కంపెనీని మారిండు నాలుగోసారి ఆయన బిజినెస్ పెట్టుకున్నాడు ఆయన ఓన్గా బిజినెస్ పెట్టుకున్నాడు అది ఏంటంటే మన జీన్స్ ఉంటుంది కదా ఆ స్టిచ్ చేసి అమ్ముతాడట అది ఏది మన కంపెనీ పేరు అనేది లివీస్ లివిస్ జీన్స్ ఆ బట్టనాలా కొన్ని స్టిచ్ చేపియాల తర్వాత తర్వాత మార్కెట్ పంపుతారు ఆయన ఆయనను పోయి కలిసినాము అంత పెద్ద మనిషి ఆయన డైరెక్టర్ అంటే కొన్ని వేల మంది ఆయన చేకి కొంత కొన్ని వందల మంది స్టాఫ్ ఉంటుంది అటువంటి మనిషి ఇప్పుడు ఏం చేస్తుందంటే పరేక్ష పరేక్షాన్ ఉంటాడు ధనం ఈనో మంచిగా ఉంది మంచి సంపాదించుకున్నాడు కానీ ఎట్లుందంటే ఆయన ఆయన స్వభావం మాట్లాడే తీరు చూస్తే టెన్షన్ టెన్షన్ టెన్షన్ టెన్షన్ మనశ్శాంతి లేదు అన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నాం కానీ ఆయనకి మనశ్శాంతి లేదు మళ్ళీ ఏజ్ చూస్తే ఆయన దగ్గర దగ్గర యాభై యాభై అరవైకి దగ్గర ఉంటాడు అరవై మధ్యలో ఉంటాడు అంత పెద్ద మనిషి అయినా ఆ టైం వరకు యాక్చువల్లీ ఆ టైం వరకు సెటిల్ అయిపోతుంది అందరు ఎక్కడ దగ్గర సెట్ అయిపోతారు ఎందుకంటే పిల్లలకి పెన్నీళ్ళు చేసి ఆ సెట్ అయిపోతారు కానీ ఆ టైంలో కూడా ఆయనకి సమాధానం లేదు శాంతి లేదు కానీ దేవుడు మనకు ఏమి ఇస్తాడంట ఆయన ఆవిట ఆయన ఆజ్ఞ ప్రకారం గైక్కుంటే మనకు సమాధానం ఇస్తారంట ఇంకేందంటే ముఖ్యమైనది లోకంలో ఎన్ని వేరిస్తా లక్ష్యాలు ఇస్తా దొరకది శాంతి శాంతి ఎస్సు భావిస్తారంట ఇంకేమి శాంతి నీకు కలుగును చదువు కదా దయా సత్యం దయాని అంట దయా మనం లోకానికి ఎప్పుడు విడిచిపోవద్దు దయా అంటే తెలుసు కదా మనం ప్రతి ఒక్కరి మీద మనం దయ చూపించు మనం దేవుని పిల్లలం అంటే ప్రతి ఒక్కరి మీద దయ ఇప్పాను చెప్తాను మా దగ్గర చెత్తపిల్లి వస్తుంది చెత్తపిల్లి వస్తుంది ఆమె ఎట్లా అంటే వారానికి రెండు రోజులు వస్తుంది మేమేమో తిడతాము ఏమమ్మా ఎట్లా వస్తావు అని మేము కానీ సెకండ్ ఫ్లోర్లో ఒక మారోడీలు ఉంటుంది వాళ్ళేం చేస్తారు ఆమెను కూర్చోబెట్టి టీ తాగిచ్చి బిస్కెట్ తాగి నాకు అనిపించింది కరెక్టే కదా మేము దేవుడిని నమ్మి మేం చేయాలి పని కానీ వాళ్ళు చేస్తున్నారు అంటే నా లోప ద కఠినం అయిపోయిన ఆ టైం వరకు తర్వాత అనిపించింది అయ్యో దేవాక్షేమించింది ఆ దయాగుణం నాకు కూడా తెచ్చి అలాంటి దయా కలిగి మేము కూడా ఉండాలి తిట్టదు ఇంకోసారి అలాగే అట్లాంటి చిన్న చిన్న విషయాలను మనం పొడపాటు ఉందాం ఆ అందులో కూడా మనము సరి చేస్తాం మనం ఆ దాంట్లో చిన్న పాయింట్ జీరో పాయింట్ లో కూడా మనం పోవద్దు దాంట్లో కూడా సరి చేసుకున్నాం అనుకో మనం ఏ గుంపులు ఉంటాం చిన్న గోపి లక్ష నాలుగు అనిధ్యులు కార్యకట ఏ అబద్ధం లేదు ఇది ముఖ్యమేది మనకు దయా సత్యం సత్యం ఏది ఏసు సత్యం ఏసుప్రమే సత్యం నేనే జీవం నేనే మార్గం నేనే సత్యం ఏసు మాత్రం మన జీవితకాలంలో ఎప్పుడు వదులుకోవచ్చు ఎటువంటి పరిస్థితి వచ్చినా వదులుకోచ్చు ఈ లోకంలో అందరు వదిలేస్తారు అందరు వదిలేస్తారు ఒక రోజు కాని యేసుబాబు మాత్రం మనల్ని ఎప్పుడు ఇన్నడును విడవను నడవాయను యశ్వభు నిన్ను ఎప్పుడు ట్వంటీ అవర్స్ నేను అందులోనే ఉంటాడు ట్వంటీ అవర్స్ మనం ఇంబడే ఉంటాడు మన మన జీవితంలో యశ్వ ప్రభు చాలా కార్యాలు చేస్తున్నాడు మన జీవితంలో చాలా కార్యాలు చేస్తున్నాం యేశ్వభు కార్యం కానీ ఏమంటున్నాడు ఆయన ఆజ్ఞానికి అయికొని ఆయన ఆజ్ఞారంగా మనం నడుచుకోవాలంట వాటిని కంఠభూషణముగా ధరించుకొనము రాసుకు అంటే మనం ఎల్లప్పుడూ దాన్ని ధ్యానిస్తున్నారు మనం ఎప్పటికీ ఎప్పటికీ యేసు ప్రభు కోసం మర్చిపోలేదు ఏ క్షణంలో అయినా ఏ నిమిషంలో అయినా కానీ యేసు ప్రభు కోసం మర్చిపోలేదు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం ఈ రోజు నుంచి మనం ఎప్పటికీ అయినా ధ్యానిద్దాం ఎటువంటి పని ఉన్నా కానీ ఎటువంటి విషయంలోనైనా కాని మంచి విషయంలో చెడు విషయంలో ఒక్కొక్కసారి బాధ ఎట్లు వస్తుంది అన్ని వదిలేస్తాం సొంత తలంపులోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఏం చేద్దాం ఎవరి దగ్గర పోదాం ఎట్లా చేద్దామంటాం కానీ ఒక రెండు నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం అన్నట్టు తలంపు రాదు రాదు రాదు మనకు రాదు ఎందుకంటే మనం ఈ వాక్యాన్ని మన హృదయంలో రాసుకోలేదు ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉన్నదనుకో ఆ వాక్యం ఘోషిస్తారే భయపడకు భయపడకుము నమ్మిక మాత్రం ఉంచు ఏసు మీద నమ్మకం మనం రక్త స్వాగంగా స్త్రీ గోదం నమ్మిక మాత్రం ఎవరి మీద నమ్మకం ఏసు మనం గుర్తించింది ఆయననే నడిపించింది ఆయన తీసుకొచ్చింది కూడా ఆయనే బీతా నడిపించేది కూడా ఆయననే అలాలు ప్రతిదీ వేసేది ఆయననే తర్వాద మానవుల దృష్టి అందు కూడా ఏమంటారంట అరే బ్రదర్ అరే సిస్టర్ చాలా మంచోరు వీళ్ళ దృష్టి వాళ్ళ దృష్టి ముందు కూడా మంచిగా అనిపిస్తాం ఏసు దృష్టిలో కూడా మంచోళ్ళు అనిపిస్తాం ఏసు మంచోడు అంటే చాలా ఇంకా ఇంకేముంది అదా మనకు కావాల్సింది అదే కదా దేవుడు వచ్చినప్పుడు ఏ ఏ అంటే ఆయన పనిలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో నిమగ్నమై ఉంటారో బల మంచి నమ్మకమైన మంచి ఆ బిరుదు ఇస్తాడంట ఈ వాక్యానుసారంగా మనం ఉంటే ఈ వాక్యాన్ని మనం ఉదయం రాసుకుంటే అదే మంచి వాడవు అంటే అదే కదా ఇంకేం కష్టపడుతున్నావు మంచి వాడవు కరెక్ట్ నువ్వు కరెక్ట్గా పని చేస్తున్నావు అంటాడు ఆ బిరుదు మనకు ఇస్తాడంట దేవుడు ఇస్తాడంట తర్వాత ఈ మనుషులు ఇస్తాడు జాన్ బ్రదర్ చాలా మంచోడు అనగానే అందరూ ఉంటారు చాలా మంచోడు ఆయన జోలికి పోవద్దు ఆయన ఎవరి జోలికి పోడు ఆయన జోలికి పోవద్దు ఎవరు మన జోలికి కూడా రారు కానీ ఇవన్నీ మంచితనం రావాలండి ఎట్లా ఇందాక చెప్తున్నా ఆ పా చెత్త పిల్లని మేమేమో తిరుతాము వాళ్ళేమో దయ చూపిస్తున్నారు ఒకేమే దయా రెండోది సత్యం ఈ రెండు కూడా మన లోపల ఎప్పటికీ ఉండాలి దయ అయితే నువ్వు మరవద్దుగా ఎందుకంటే యేసురాబుడు సిరిలోకి గుర్తున్నప్పుడు యేశురాబుడు సిక్కిచ్చిందా కొట్టిండా ఏమంటలేదు దయ చూపించండి వీళ్ళు ఏం చేస్తారు ప్రేమ చూపించండి లాస్ట్ రెండు వరకు కూడా మన ఏది ఇద్దరు దొంగల విషయం కూడా చూసుకుంటాం అక్కడ కూడా ప్రేమ ఇచ్చేస్తుంది ప్రతి విషయంలో ప్రేమ చేస్తున్నాం ఆదివారం వాక్యం చూసుకున్నాం కానాం స్త్రీ కానాని స్త్రీకి ఏమన్నాడు యశ్వ కుక్క అన్నాడు ఒక వాక్యం ఆమె యొక్క విశ్వాసాన్ని యశ్వీరాబు పరీక్షిస్తుంది ఆమె వచ్చి నా కూతురు బాగాలేదు నా కూతురు స్వస్థ పరిశుభ్రుడు రాయ్యా రాయ్యా అంటే పట్టించుకోవడానికి ఆమెను పట్టించుకోకపోతే ఆయన మేము దేవుడు శిష్యులు ఉంటారు కదా వాళ్ళు అంటారు అరే ఓదో కూడా ఆమె అడిగింది ఇచ్చేసి ఆమె పంపించే రాదంటే నేను వచ్చింది నేను ఇజ్రాయెల్లో కోసం వచ్చిన నేను వేరే వాళ్ళ కోసం నేను రాలేదు అంటాడు ఆమెను ఒక విధంగా అంటే కుక్క పిల్లలు అన్నట్టు మాట్లాడతాడు కానీ ఆమె విశ్వాసం ఎట్లుంటుందంటే ఆ నువ్వు దేవా కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల కింద వడిన రొట్టముక్కలు అంటే ఆమె విశ్వాసం ఎంట్లో చూడండి ఇక సర్వం దేవా అనేది వాళ్ళు చేసినా నువ్వే నువ్వు కుక్క నువ్వు మనిషి అని ఏమను నువ్వే అప్పుడు ఏమంటుండ్రో ఒక మాట అంటాడు అమ్మ అప్పుడేమో కుక్క అన్నాడు తర్వాత ఏమను అంటే ఎంత ప్రేమ వినిపిస్తుంది అమ్మ అంటే ఎంత ఎంత మర్యాద ప్రేమ అప్పుడు ఆ శిష్యులకు కూడా అప్పుడు అర్థమైంది ఆమె కూడా అప్పుడు అర్థమైంది ఈశ్వరవు పోలేదు ముట్టలేదు కానీ అక్కడ నుంచి ఆ మాట చెప్పడం వల్లనే ఆమె బిడ్డ స్వస్థత ఉంది వాళ్ళ బిడ్డ అప్పుడే స్వస్థత ఉంది అంటే ఆ క్షణంలో దేవుడు ఆమెని పరీక్షించింది ఈ క్షణం కూడా మనల్ని కూడా పరీక్షిస్తుండే ఈశ్వర పరీక్షిస్తుంది మన యొక్క విశ్వాసం మనం యొక్క విశ్వాసం ఎట్లుండాలి గట్టిగా ఉండాలి గట్టిగా ఉండాలి ఆవగించ ఆవగించ అంటాం కాని ఆవగించ ఎట్లుంటది అవును ఉంటుంది ఎక్కడైనా అత్తుకుంటు అతుకుంటుందా ఉండదు నువ్వు హెడ్ టు సైడ్ చూస్తా కంప్లీట్ మొత్తం రౌండ్గా ఎక్కడైతే అత్తుకుండదు ఏముండదు అంటే అంత పర్ఫెక్ట్ అంత చిన్న పర్ఫెక్ట్ గా పెట్టినా దేవుడు మన జీవితంలో కార్యం దేవుడి వాక్యం